మీరు ఎవరికైనా అదేవుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు నీ సమస్య కూడా నాకు తెలుసు నీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను అని ఓ తాయత్తు వాడి చేతిలో పెట్టి ఇప్పుడు నువ్వు నీ ఇంకెందుకు నువ్వు జా నువ్వు వెళ్ళిపో అంతే దూసుకుపోవు పస్ దూసుకుపో నీకు ఇంకే అడ్డేమీ రాదు అని చెప్పేసి వీడు చెప్తే ఆ విన్నవాడు మహానందంతో వెళ్ళిపోతాడు దూసుకుపోతాడు వెళ్ళిపోయి దేనికి ఎంతో పడతాడు ఏ కాలోచనో విరపోతుంటాడు అప్పుడు వీడి రిప్లై ఇస్తాడో దానికి వీడు దానికి ఏదో చెప్తాడు నువ్వు తాయిత్ సరిగ్గా వాడలేదంటాడు ఏదో చెప్తాడు దానికి సిద్ధపడతాడు కానీ మనిషి తత్వానికి సిద్ధపడతాడా మనిషి మనిషికి తత్వం ఆక్కర్లేదు కాబట్టి ఎవడి ఎవడి హృదయంలో దేవుడు ఉన్నాడో వాడు మాత్రమే దేవుణ్ణి బయట కూడా దర్శించగలుగుతాడు ఎవడు హృదయంలో దేవుణ్ణి దర్శించలేడో వాడు తనకు బాహ్యంలో దేవుణ్ణి ఎన్నడు తెలుసుకొనలేడు ఏ నాడు తెలుసుకొనలేడు ది లా కాబట్టి ఈ దేహము ఒక దేవాలయం ఈ హృదయమే గర్భగుడే ఆ జీవుడే దేవుడు ద టెంపుల్ ఆఫ్ ది సోల్ అల్లా ఎవడు తెలుసుకున్నాడో వాడు ఇలా కూడా తెలుసుకుంటాడు ఏమని ఈ జగత్తు ఒక దేవాలయం ఈ జగత్ దేవాలయంలో ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఉన్నాడు అని వాడు తెలుసుకోగలుగుతాడు ఈ హృదయం అనే దేవాలయంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకున్నవాడు జగత్ అనే దేవాలయంలో ఉండే దేవుణ్ణి తెలుసుకోగలుగుతాడు హృదయంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోలేని వాడు తనకంటే భిన్నంగా దేవుడు ఉన్నాడని అనుకుని ఆ దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడనే ఏదో ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని వాడేమో కాలక్షేపం చేస్తూ ఉంటాడు అంతే ఋగ్వేద కాలంలో ఇంద్రుడే దేవుడని ఆరాధించారు ఆ తర్వాతి కాలంలో విష్ణు దేవుడు అని ఆరాధించారు ఆ తర్వాత ఆ విష్ణువే రాముడుగా వచ్చాడని ఆరాధించారు ఆ తర్వాత రాముడు కొంచెం పాతపడ్డాడు కృష్ణుడుగా లేటెస్ట్ అని కృష్ణుడిని ఆరాధించారు అంతకంటే లేటెస్ట్ మరొకరిని ఆరాధించారు ఇప్పుడు ఇవన్నీ పాత పడిపోయి సాయిబాబా అని ఆరాధిస్తున్నారు మీరు కొంతకాలం ఆగితే భగవంతుడు రాయద్ధాయం ఇచ్చి కొంతకాలం ఆగితే ఇంకా ఏమేమి వస్తాయో మనం చెప్పడం కూడా చెప్తాము థింగ్స్ డేవిల్ బి కమింగ్ ఇవన్నీ అనేక భావాలు ఈ భావాలన్నీ ఏం చేస్తాయి ఒకే దైవతత్వాన్ని పృథక్ అన్నట్లుగా పృథక్ అంటే వేరే పృథక్ అన్నట్లుగా చూపిస్తాయి ఈ పృథక్క అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా వైదిక సంస్కృతం వైదిక సంస్కృతిలో ఈ పృథక్కు అనే మాట వేరే ఉంటుంది ఒక ఆయన భోజనానికి వస్తాడు అయా మీ ఇంటికి భోజనానికి వస్తాడు అయ్యా దయచేయండి మీకు భోజనం మేము ఏర్పాటు నేను పృథక్ పాఠం వాన్ని వింటాడు అంటే మీ అందరూ వండుకున్నది పెడితే పనికిరాదు ఆయనకి పృథక్ పాకం చేయాలి ఎవరు చేయాలి పృథక్ పాకం పోనీ మీరు చేసుకుంటారా ఆయన చేసుకోలేదు ఉండాలి ఆయనకి ఎవరు చేసి పెట్టాలి ఎవరు చేయాలి అంటే ఆయన ఇంట్లో ఉండే జనాన్ని చూసి ఆయనే సెటిల్ చేస్తారు ఇదిగో ఫలానా వ్యక్తి ఈ విధంగా చేస్తే నాకేం అర్థం పర్లేదు అప్పుడు పాపం వాళ్ళు వెళ్ళి ఆ పృథక్ పాకం చేసి ఆయన ఇస్తారు ఈ పృథక్ అనే మాట అక్కడ వాడుకొని సంప్రదాయంలో వాళ్ళకి అక్కడ వింటాం ఎవరికి పృథక్ పాకమా లేకపోతే ఇంకంత అంత కలగా పులక అంటే సాధారణ పృథక్ వారి ఇంటి దగ్గర పృథక్ పాకానికి వ్యవస్థ ఉంటుందా ఆ ఉంటుంది అయితే పదాన్ని వ్యవస్థ ఉండదు అంటే రెండు మెత్తుకు తినే వెళ్ళచ్చు అలాగే అలాగే కొంత ఉంటారు అక్కడ వాడతారు ఈ పృథక్ అనే పదాన్ని అంచేత నాకు బాగా పరిచయమైన పదం నేను ఎదుగుతున్నాను మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ సో పృథక్ అంటే భిన్నము సపరేట్ ఐసోలేటెడ్ సో యేషహ ఆత్మ ఆ కానీ ఏతై భావై ఈ సిద్ధాంతాల కారణంగా పృథగేవేతి లక్షిత పృథగ్ అని కూడా కాదు పృథగేవ ఇండి సెపరేట్ ఆ రకంగా చూసుకుంటారు ఇప్పుడు ఎందుకు ఈ సిద్ధాంతం ఏమిటి ఈ చర్చ ఏమిటంటే చూడండి ఐరన్ ఉంది ఓ ఇనప ముద్ద దాన్ని మీరు మట్టిలో కప్పి పెట్టారనుకోండి అది తుప్పు పట్టేసేందుకు పనికి రాకుండా పోతుంది మట్టిలో మట్టి తుప్పు పట్టేస్తే మట్టిలో పెరిగిపోతుంది అలా కాకుండా దాన్ని పరశువేది అని ఉంది ఫిలాసఫర్స్ స్టోన్ అని ఇంగ్లీష్లో ఉంటారు ఇంకే అలాంటిది ఒకటి నేను ఏదో స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసి చెప్తున్నాను ఆ పరశువేదికి దాన్ని తగిలిస్తే ఏమవుతుంది ఐరను ఇప్పుడు మట్టిలో కప్పి పెడితే ఏమవుతుంది ఏమేమవు అలాగే ఉంటుంది Nothing will happen. Gold, nothing will happen. Noble matter. Anjyatne manuvalo aapharanala aapharanala nana menta pot. Ragi aapharanala nana jem chukun nara, jem chukun nara, jem chukun nara. Ragi chambu lho thagi te ne ik B.P. takutun dante apura daagi chambu ka nana, late bangarap chambu lho ne tau ka nana. Ragi ungaram bethkun da ne ik rogan takutun dante ragi ungaram bethkun tada ka nana, lalari <laughs> <laughs> batte <laughs> diviya daimond su pohi, daimond ungarane bethkun. Yakadako pohi daimond ungarane bethkun. ఒక ఆయన ఉంగరాలనే అమ్ముతున్నాడు ఎలా అమ్ముతున్నాడు అంటే ప్రతి దేవాలయంలోనూ నవగ్రహాలు ఉంటాయి ఎక్కడైనా నవగ్రహాలు లేకపోతే దానికి విజిటర్స్ తగ్గిపోతారు అందుకోసం కమిటీ వాళ్ళు వెంటనే ఓ కార్నర్లో నవగ్రహాలను ఫిక్స్ చేసేస్తారు టు బ్రింగ్ మోర్ విజిటర్స్ టు ది టెంపుల్ నవగ్రహాలనే ఒక చిన్న ప్లాట్ఫామ్ నవగ్రహాలకు ఏమి పెద్ద గుర్తు గర్భగుడి ఏం అక్కర్దు కార్నర్లో ప్లాట్ఫామ్ వేసిపోయినా బల్లగొడుగులాగ వేసి పారిస్తే అయిపోయిపోయింది బట్ ఇట్ డ్రీమ్స్ విజిటర్స్ బికాస్ పీపుల్ వాంట్ నవగ్రహ రాముడిని దర్శించడానికి వస్తారు నవగ్రహం ఉండకపోతే ఈ రాముడి మీద వాల్యూ తగ్గిపోతుంది నవగ్రహాలు ఉంటే రాముడిని చూసేసి తర్వాత నవగ్రహాలు హ్యూమన్ మైండ్ ఫంక్షన్స్ లైక్ దాట్ సో దేవతావాదం బహుదేవతావాదం ఈ ఈ నవగ్రహాల దగ్గరికి వీడు వెళ్ళి నమస్కారం అది చేసుకున్నప్పుడు సో ఐ సే సంథింగ్ ఎనీవే వాటెవర్ ఆ నవ నవగ్రహాలు చేసినప్పుడు వాడు భేదభావంతో ఉంటాడా అంతా ఏకమన్నట్టుగా ఉంటాడా చెప్పండి భేదభావంతో ఉంటాడు ఇట్ ఈస్ ఇండి ఆ డివిజన్ భేదంతో ఇట్ ఈస్ లైక్ అంతే కాని ఈశ్వర్ ఈశావాస్య మీద సర్వం అవున మీరు బజార్కి వెళ్ళి ఈశావాస్య సర్వం అనేది చూద్దాం తర్వాత మాట ముందు దేవాలయానికి వెళ్ళైనా ఈశావాస్య సర్వం అనగలరా ముందు అసలు అట్లీస్ట్ అక్కడైనా అనగలరా అలా ఉంటుంది మన మైండ్ ఈస్ లైక్ దాట్ సో కాబట్టి వేదాంతం ఏం చేస్తుందంటే నువ్వు జీవుడవు అంటే ఐరన్ జీవుడు అంటే ఐరన్ వాల్యూ ఏముంది జీవుడికి కర్త భోక్త నిన్న పుట్టాడు రేపు పోతాడు మొత్తం దేవతలందరూ వీడిని హింస పెట్టడం కోసమే అక్కడ కాసుకుని ఉన్నారు వాళ్ళని ఏదైనా కొంత పూజ చేసి వాళ్ళ అనుగ్రహం పొందితే వీడు బతుకుంది లేకపోతే ఏమీ లేదు కాసస్గా ఉండాలి లేకపోతే యమధర్మరాజు కుంభీపాకంలో వడస్తానికి తీసుకెళ్ళి పర్గేటరీలో పడస్తని తీసుకెళ్ళి ఇంకా అమ్మో అయ్యో నువ్వు ఒత్తుకున్నా ఏమీ లేదు అది జీవుడు బతుకు ఐరన్ వీడు పరశువేది ఈజ్ వేదాంత ఆ పరశువేదిని తగిలించేస్తే జీవుడికి వాడు దేవుడై కూర్చుంటాడు దేవుడు అయిపోయిన తర్వాత ఇంక ఎన్ని సిద్ధాంతాలు కూడా వీడి ఏమీ చేయలేదు కాబట్టి ఆ విధంగా ఆ వేదాంతము యొక్క గీత యొక్క అనుగ్రహం చేత వీడు తనను తను శోధన చేసుకుని సంసార బంధం నుంచి బయటపడాలే గాని ఈ భావాలు ఈ సిద్ధాంతాలు ఈ డాక్టర్స్ పట్టుకున్నాడంటే మనిషి వాడు ముప్ప తెప్పలు మూడు చెరువులు నీళ్లు తాగినట్టు అయిపోతుంది ఇట్ ఈస్ లైక్ దాట్ కాబట్టి సో వన్ షుడ్ బి లైక్ దాట్ ఓకే ఇంత ఇది ఈ ఫస్ట్ హాఫ్ అక్కడికి ఆ తత్వం పూర్తవుతుంది ఒక ఒక టాపిక్ పూర్తవుతుంది సెకండ్ హాఫ్లో ఇంతకంటే మోర్ రెవల్ ఇంత రెవల్యూషన్ అప్పుడే అయిపోయిందనుకో ఇంకా రెవల్యూషన్ మాట్లాడబో చెప్పబోతున్నారు ఆయన ఇంతకంటే కూడా హయ్యర్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ నక్సలైట్లు కూడా గడగళ్ళడిపోవలసిందే గౌడపాద ఛానల్ సిద్ధాంతాన్ని చెప్తాడు ఆయన ఇది ఎదంటే స్పేర్ సో ఎనీ ఇండాక్ట్రినేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ కుదురు కానీ ముందు ఈ పాక్కి ఫినిష్ చేద్దాం ఏతై భాష్యకారులు ప్రాణాది ఆత్మన అపృథద్భావై అపృథద్భూతైతంటే ముప్పై నలభయో చెప్పారు సిద్ధాంతాలు ప్రతి సిద్ధాంతంలోనూ తత్వం చెప్పారు కాలమే తత్వం ఒకడన్నాడు దిక్కుల తత్వం ఒకడన్నాడు సృష్టి తత్వం అని స్థితి తత్వం అని ఇంకొకడు అన్నాడు ఇవన్నీ కూడా ప్రాణంతో మొదలుపెట్టాం హిరణ్య గర్భుడితో మొదలు పెట్టాం అది అది సుప్రీం రంజగన్ భాయ్ ఇస్ ది సుప్రీం అజాత్నే మొట్టమొదటి పెట్టారు దాన్ని పెట్టి ఇదే కల్పన అనేస్తే ఇంక ఏం మిగిలింది గుడినే మింగేస్తే ఇంక గుడిలో లింగం ఏం మిగులుతుందండి సో అక్కడ మొదలుపెట్టి ఎన్ని భావాలైతే చెప్పారో ఇవన్నీ కూడా వాస్తవంగా ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాయా మీరు రాముడు దేవుడు మీరు అన్నారు మీరు ఆలోచించండి మీ చేత దేవుడిగా స్వీకరింపబడిన రాముడు మీకంటే భిన్నంగా ఉన్నాడా మీకు వేదాంత స్టూడెంట్స్ కదా ఆలోచించి చెప్పండి కంగారుపడి చెప్పకండి నా నా పుత్రుడు నేను వీడిని ప్రేమిస్తున్నాను అని మీరు అన్నప్పుడు మీకంటే భిన్నంగా ఉన్నాడు అవాడు వీడు నా శత్రువు వీడిని నేను ద్వేషిస్తున్నాను అన్నప్పుడు మీకంటే భిన్నంగా ఉన్నాడా భిన్నంగా ఉన్నట్టు కనపడుతున్నారు దాంట్లో సందేహమే లేదు భిన్నంగా ఉన్నట్టే కనపడుతున్నారు కానీ భిన్నంగా ఉన్నారా ఇప్పుడు మీ శత్రువు అంటే ఎవడు దుఃఖాన్ని ఇచ్చేవాడు మీరు వాడిని గుర్తు చేసుకుని ద్వేషించినప్పుడు మీకు దుఃఖం కలిగిందా సుఖం కలిగిందా దుఃఖం కలిగింది ఇప్పుడు ఈ దుఃఖం కలిగించిన శత్రువు మీకంటే భిన్నంగా ఉన్న మీకు దుఃఖాన్ని కలిగించాడా మీతో మీలో ఉండి మీకు దుఃఖాన్ని కలిగించాడా మీలో ఉండి మీకు దుఃఖాన్ని కలిగించాడా రాముడు మీకంటే భిన్నంగా ఉన్న మీలో భక్తిభావాన్ని ఇచ్చాడా లేకపోతే మీలో ఉండి మీకు భక్తిభావాన్ని ఇచ్చాడా మీలో ఉండి కాబట్టి మీరు కొడుకు వీడు నేను తండ్రిని అనుకున్నారు మీకంటే భిన్నంగా ఉండి అలా చేస్తున్నాడు అటువంటి రిలేషన్షిప్ మీరు అనుకుంటే అది పొరపాటు మీకంటే భిన్నంగా ఏమి మీలో అంతర్గతమై ఉంది భిన్నంగా ఉన్నట్టు కనబడతాడు మీరు దేహతాదాత్మ్యాన్ని చెంది ఉన్నారు కాబట్టి దేహదృష్ట్యా భిన్నంగా ఉన్నట్టు భ్రమ కలుగుతుంది వాస్తవంలో మీ చేత ఆరాధింపబడే దేవుడు మీకంటే భిన్నంగా లేనేలేడు అయినా అపృథ్ భూతై ఆత్మా అపృథక్ భావై అపృథక్ భూతై ఈ సిద్ధాంతాలు ఏవి కూడా ఆ ఆత్మ కంటే పృథక్కుగా లేవు హిరణ్య గర్భుడన్నా కాలమన్నా దిక్కన్నా సృష్టి అన్నా స్థితి ఏ పేరు పెట్టినా ఇవి ఆ ఇవి ఆత్మ భిన్నంగా ఏం లేవు అపృథక్కుగానే ఉన్నాయి కానీ పృథక్కుగా ఏం లేవు కానీ ఈ ఆత్మయందు భేదాన్ని తీసుకొస్తున్నట్టుగా అజ్ఞానుల చేత స్వీకరించబడుతోంది ఏష ఆత్మా రజ్జువా సర్పాది వికల్పన రూపై రజ్జు ఉంది సర్పమన్నారు మాలన్నారు దండ అన్నారు ఆ సర్పమప్పుడు ఆ సర్పం రజ్జు భిన్నంగా ఉందా మాలగా అన్నది రజ్జువు భిన్నంగా రజ్జువు కంటే ఏదీ భిన్నం కాలేదు కానీ రజువు భిన్నముగా ఉన్నట్టుగా కనపడుతున్నాయి రజ్జువు కాదు ఇది సర్పమన్నట్టుగా కనపడుతుంది రజ్జువు భిన్నంగా ఉన్నట్టుగా కనపడుతున్నాయి అంటే నేను అక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇది ఇప్పుడు రజ్జువు సర్పం అనుకున్నారు తర్వాత అది సర్పం కాదు రజ్జు అని తెలిసిపోయింది మీరు చూసిన సర్పము రజ్జువు కంటే భిన్నంగా ఉందా అది పాయింట్ అంతేగాని ఆ ఊళ్ళో ఉన్న సర్పాలు భిన్నంగా ఉన్నాయి సార్ కాదు దృష్టాలతో కాషస్గా అర్థం చేసుకోవాలి మీరు చూసిన సర్పము రజ్జువు కంటే భిన్నంగా ఉందా లేదు తర్వాత మీరు మీకు చూసింది రజ్జువా లేక మీకు కలిగింది రజ్జు జ్ఞానమా రజ్జు జ్ఞానం నేనేం చేస్తున్నాను రజ్జువు సర్పము అనే స్థితి నుంచి రజ్జు జ్ఞానము సర్పజ్ఞానంలోకి మారుస్తున్నాను అర్థం నుంచి జ్ఞానానికి మారుచారు మీకు కలిగింది రజ్జు జ్ఞానం ఆ రజ్జు జ్ఞానాన్ని మీరు ఎలా స్వీకరించారు సర్పజ్ఞానంగా స్వీకరించారు కదా కాబట్టి దాన్ని జ్ఞానార్ధ్యాసంటారు ఏమండి కాదండి వస్తువు రజ్జువు ఆ రజ్జు అనే వస్తువు మీద సర్పం అనే వస్తువును వీడు సూపర్ ఇంపోజ్ చేశారు దీన్నేమంటారు అర్థాధ్యాసం తార్కికులు అర్థాధ్యాసన్ని స్వీకరిస్తారు వేదాంతులు జ్ఞానాధ్యాసన్ని స్వీకరిస్తారు ఎందుకంటే వేదాంతుల యొక్క విషయంలో వస్తువు అనేది జ్ఞానం కంటే భిన్నంగా ఉండదు చిత్తులో ఏది విషయం అవుతుందో అది చిత్తు కంటే భిన్నం కాదు వేదాంతం అంటే మరి అలాగే ఉంటుంది ఫండమెంటల్ డివిషన్ ఈజ్ బిట్వీన్ చిత్ అండ్ ద సత్ దట్ ఫండమెంటల్ డివిషన్ అండ్ దట్ ఈస్ రాంగ్ ఆత్మా ఈస్ సచిత్ అదనమాట సో ఈ రజ్జువునందు సర్పాది వికల్పములు ఎలాగా భిన్నంగా లేకున్నా భిన్నంగా ఉన్నట్టుగా స్వీకరింపబడ్డాయో ఆ విధంగా తార్కికులు మొదలైన వాళ్ళ చేత అలా స్వీకరిస్తారు వాళ్ళు వాళ్ళు ఏమంటారు ఇక్కడ చూసిన సర్పము రజ్జువునందు చూసిన సర్పము ఆపణస్థ సర్పాన్ని ఎక్కడ చూశాడని చెప్తారు దాన్ని అన్యథాఖ్యాతి అంటారు మీ గుర్తుండి ఉంటే శుక్తి రజతం ఆపణ అదే సర్పం అంటే ఆపణస్థ కాదు ఆపణస్థ రజతము ఈ శుక్తి ఎందు వీడు దర్శించాడు అంటాడు ఆపణం అంటే మార్కెట్ మార్కెట్లో ఉన్న రజతాన్ని ఈ ఎలా చూస్తుంటండి ఈ శుక్తికి మార్కెట్కి మధ్యలో ఎంత గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్లో ఎన్ని ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉన్నాయి ఆపణంలో ఉన్న రజతానికి దీనికి మధ్యలో ఒక మైల్ దూరం ఉంటే ఈ మైల్లో హండ్రెడ్ యార్డ్స్ దూరంలోనే ఒక కొబ్బరికాయ ఉంది వై నాట్ సి దట్ ఆన్ దిస్ వై వన్ మైల్ దూరంలో ఉన్నదానికి ఎలా వెళ్తాం అని ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ కాబట్టి వాస్తవంలో అక్కడ ఇన్ని భేదాలు ఏమీ లేవు కానీ అజ్ఞానం చేత ఉన్నట్టుగా స్వీకరింపబడతాయి అలాగే ఈ దేవుడు ఈ తత్వంలో ఇన్ని అంశాలు కానీ అజ్ఞానం చేత వేరువేరుగా ఇన్ని అంశాలున్నాయని వాటన్నిటికంటే భిన్నంగా నేనున్నానని వీడు తెలుసుకుంటూ ఉంటాడు లక్షిత పృథగేవేతి లక్షిత అభిలక్షిత నిశ్చిత ఈ జగత్తు పృథాక్ సెపరేట్గా ఉంది ఎందుకని అలా కనపడుతోంది కనుక అదే ఖాయం దాన్నే ఖాయం చేసుకోండి దట్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్ అని నిశ్చయం చేసుకుంటారు ఎవళ్ళు మూఢైరి వ్యర్థ అర్థం వివేకినా రజ్వామివ సర్పాదయ నాత్మవ వ్యతిరేకే ప్రాణాదయ సంతిభిప్రాయ వివేకుల యొక్క దృష్టిలో ఆత్మానాత్మ వివేకం గలవారు సచి తత్వాన్ని తెలుసున్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారో తు ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళ యొక్క మిషన్ భిన్నంగా ఉంటుంది వాళ్ళు ఎలా దృష్టిస్తారంటే రజ్జ్వామివ కల్పిత సర్పాదయ అయా ఉన్నది రజ్జు అక్కడ ఈ సర్పము మాల దండము ఇవన్నీ కూడా మీరు కల్పించుకున్న దొరికిస్తే అక్కడ ఏమీ లేవు అదేవిధంగా ప్రాణము అంటే హిరణ్య గర్భుడు ప్రాణమని ఒకడు రాగుడు అంటాడు ఒకడు కృష్ణుడు అంటాడు ఒకడు శివుడు అంటాడు ఒకడు కుమారస్వామి అంటాడు ఒక్కొక్కటి ఫ్యాషన్ ఒక్కొక్కటి సో వీళ్ళందరూ ఒకడు ఇంకోడు వాడు ఇంకో బలవంతుడు వాడు ఇంపోర్టు చేసుకొస్తాడు వీళ్ళెవరూ దేవుళ్ళు కాదు ఆ దేవుడు అక్కడి నుంచి ఇంపోర్టు పట్టుకొస్తాడు ఈ ఉన్న దేవుళ్ళు చాలనంటారు స్వామి వివేకానంద అనేవాడు ఇండియాకి టెక్నాలజీలు తర్వాత మోడర్న్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళంటారా మీరు దేవుళ్ళు మాకు బోలుపతి దేవుళ్ళు ఉన్నారు మీరు కొత్త దేవుణ్ణి అక్కడికి సరఫరా చేయనక్కర్లేదు అది మీకే ఏమైనా దేవుళ్ళు కావాల్సి వస్తే వెళ్ళి తెచ్చుకోండి మీరు టెక్నాలజీని వస్తు జాలాన్ని పట్టుకెళ్ళండి అక్కడ చాలామంది భేదవాళ్ళు ఉన్నారు ఉపయోగపడతాయి అని చెప్పేవాడే అని అలా చెప్పేవాడు మందులు జాగ్రత్త పట్టుకెళ్ళండి అంతే కానీ దేవుళ్ళెందుకు పట్టుకెళ్తారు అక్కడ ఆ దేవుళ్ళు పుట్టి ప్లేస్ అది ఎలాగంటే కొత్తగూడెం వెళ్తే బొగ్గు పట్టుకెళ్ళాడు కొత్తగూడెం మనం పట్టింది అక్కడే ఉంది అక్కడి నుంచే వస్తుంది దేవుళ్ళు అన్నీ ఇండియాలోనే పుట్టారు అందరు దేవుళ్ళని అలాగే సో ఆ విధంగా ప్రాణాది దేవాలు హిరణ్ నిగర్ భూమి మొదలైన దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు ఎవళ్ళు కూడా ఆత్మ వ్యతిరేక నశంతి ఇచ్చే అభిప్రాయ ఆత్మకంటే భిన్నంగా లేదు వివేకుల దృష్టి ఆ విధంగా స్పష్టంగా ఇక సమస్య ఏమిటంటే దేవుడు మీకంటే భిన్నంగా ఎందుకు కనపడతాడో తెలుసిన జగత్తు మీకంటే భిన్నంగా కనపడుతుంది మీకంటే భిన్నంగా ఉన్న దేవుడు రియలు అని ఎందుకు అనిపిస్తుంది మీకంటే భిన్నంగా ఉన్న జగత్తు రియలు అనిపిస్తుంది భిన్నంగా ఉన్నట్టు అది సత్యం అన్నట్టుగా భ్రమ కలుగుతూ ఉంటుంది ఇది పెద్ద భ్రమ సో తర్వాత ఇంకొకటి జగత్తు చాలా కఠోరమైన సత్యము ఎవ్వడూ కూడా కాదనలేని సత్యము అని అనుకుంటారు జరుగు అలా కనపడుతుంది ఎందుకంటే కారణం ఏంటంటే దీంట్లో ఉన్న రహస్యం ఎంత ఉంది చెప్పాను దానికి కారణం ఏంటంటే మనం నిరంతరంగా అంటే బ్రేక్ అనేది లేకుండగా జగత్తు గురించే మనం సంకల్పం చేసుకోవటం ఎప్పుడు కూడా జగచ్చింతనే ఉంటుంది ఇంకేము నిరంతరంగా జగత్తుని ఎప్పుడైతే చింతన చేస్తామో ఆ జగత్తు సత్యం అనిపిస్తుంది ఇట్లా ఇట్ ఇది ఎలాగుంటుందంటే ఒకడు ఉంటాడు ఓ వాడు ఓ వారం రోజుల క్రితం ఓ పార్టీలో చేరాడు జే కొత్త కొత్త పార్టీలు కదా చేరింటే ఆ పార్టీలో వాడికి మొత్తం బతుకమ్ంత పార్టీలో ఉన్నట్టుగా మాట్లాడతాడు కానీ వాడు జాయిన్ అయ్యి అవుతా పార్టీ వచ్చే పది రోజులైంది సో వీడు జాయిన్ దాని గురించి ఆలోచించేసి ఉపన్యాసాలు చెప్పేసి తిరిగేసి హడావిడి చేసి చేసి చేసిస్తే వాడికి ఏమనిపిస్తుంది ఈ పార్టీ సిస్టమ్ ఈజ్ రియల్ The politics is real, the social divisions are real, this, this party is a superior, this leader is the best leader or the Christian one. India lo democracy paridhavillu toh and then jepe se andaroopanye asal juttaro. We can pat our back, we are democracy, we can pat our back, we are democracy, we can pat our back. India lo democracy emparidhavillu toh and then arthaṅgava. It's very difficult to appreciate the democracy, the way it is practiced. Why is that? Everyone has a leader. They have a leader. They have a leader, a leader, and a leader. What is that? There is <laughs> a column ward. If you have a column ward, then you have a column ward. Then the Prime Minister has a column ward. The Chief Minister has a column ward. మా ప్రాంతానికి కనుక సపరేట్ ఇచ్చేస్తే మేము ముస్లిం చీఫ్ మినిస్టర్ చేసేస్తాం హా యూ నీడ్ ఎ గుడ్ ద అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ హూ నోస్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ మినిస్టర్గా కావాలా ముస్లిం అయిపోతాడా లేకపోతే ఒక ఒక ఫలానా క్యాస్ట్ వాడి చీఫ్ మినిస్టర్ ఎందుకు అలా ఎందుకు వీ విల్ మేక్ పర్ఫెక్ట్ పర్సన్ కరప్షన్ అంటే ఏడు తెలియను అని చీఫ్ మినిస్టర్ మేము చేస్తాము బాగుంది అలా మాట్లాడాలి కానీ ముస్లిం చీఫ్ మినిస్టర్ చేసేస్తాం అదే ఫలానా కులం వాడిని చీఫ్ మినిస్టర్ వట్ దిస్ is it democracy बिल्कुल है डेमोक्रेसी आई डाउट इट इट इज अ माबोक्रेसी एट इट्स वर्स्ट सो व्हाटएवर इज गोइंग ऑन इज गोइंग डाउन द रिलीजियस फील लेवल ना तब अद्भुत ना ಏನೋ ಉnda ಯೋ ರಾಮನಾಮ ವಸ್ತೋಂಡು ರಾಮನಾಮ ಮೂಡೋ ತಾರೀಕಾ ನಾಲ್ಕೋ ತಾರೀಕಾ ऑलरेडी द फर्स्ट ಸಾಲ್ವೋ ಹಸ್ ಕಮ್ ಫ್ರಮ್ ಭದ್ರಾಚಲ ప్రపంచంతో మాకు సంబంధం లేదు నాలుగో తారీఖే రామనవమి అని అప్పుడే వాళ్ళు బాణం వదిలిపెట్టారు నాలుగు కాదు మూడు అని ఇక్కడి నుంచి మర్మరింగ్ మొదలైంది అప్పుడే తెబు మొదలైంది ఏమిటండి రామనవమి మూడైతే ఏమిటి నాలుగు అయితే వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దట్ వై షుడ్ బి కరెక్ట్ వై షుడ్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ దిస్ వే ఇఫ్ దిస్ వే ఆర్ వాట్ హ్యాపన్స్ ఇన్ దట్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై రాముడికి కళ్యాణం చేయాలి వై నాట్ అన్ థర్డ్ వై ఓన్లీ అన్ ఫోర్త్ ఆర్ వై నాట్ అన్ ఫోర్త్ ఆర్ వై నాట్ అ బోత్ డేస్ వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ డజ్ ఇట్ మేక్ ఎన్ డిఫరెన్స్ ఐ రియల్లీ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఎందుకంటే నేను ఆ కాలాన్ని తిథి వార నక్షత్ర గండకాల రాహుకాల మృత్యుకాల ఇలాగ వి విడదీయడం మానేసి చాలా కాలం అయితే ఉంది ఆ ఆ సంస్కారం నాలో లేదు దాంతో నాకు ఏ తేడా కనపడదు ఇట్ ఈస్ మై ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ గేట్ ప్రాబ్లం బికాస్ వాళ్ళు కాలాన్ని చక్కగా డివైడ్ చేసి పెట్టుకున్నారు ఆ రాముడికి ఆ కాలానికి ఆ కళ్యాణానికి ఒక అవినాభావ సంబంధాన్ని కూడా వాళ్ళు ఫుల్గా వర్కౌట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అది చాలా లాజికల్గా పెర్ఫెక్ట్గా కనపడుతుంది నేను అలా చూడలేకపోవడం నా చేత కానీ కన అంటే అంచేతంలో నేను దండం పెట్టేసి ఇంకెట్టేసాను నా వల్ల కాదని చెప్పేసి అది ఏమిటారు సో ఎనీవే ఇవి ఏవి కూడా కాబట్టి వరల్డ్ గురించి నిరంతరంగా మీరు చింతించినప్పుడు అది సత్యం అనిపిస్తుంది కాలాన్ని నిరంతరంగా చింతిస్తే ఆ కాల ప్రవాహము ఆ ఏరో లైక్ టైమ్ సత్యం అనిపిస్తుంది అది పరమసత్యంలా భాషిస్తుంది పార్టీల గురించి చింతిస్తే అదే సత్యం అనిపిస్తుంది మనకేదో ఇష్యూ ఉందనుకోండి అస్తమాను దాని గురించి చింత చేసుకుంటూ కూర్చుంటే అదే సత్యం అనిపిస్తుంది అది సత్యం కాదు పాడు కాదు దాంట్లో ఏమీ సత్యం ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే స్టాప్ డెల్వింగ్ అపాన్ ద వరల్డ్ జస్ట్ స్టాప్ డ్వెల్వింగ్ అపాన్ ఇట్ ఏదో రెస్పాన్సెస్ కొన్ని మనం చేయాల్సి ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి ఒక ఒక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఓ రెస్పాన్స్ అవసరం ఉంటుంది ఆ రెస్పాన్స్ స్పాంటేనియస్గా వస్తుంది అది కూడా మీరు చేయక్కర్లేదు మీరు కరెక్ట్ కానే కాదు వాస్తవంగా స్పాంటేనియస్గా రెస్పాన్స్ వస్తుంది ఆ రెస్పాన్స్ ఇట్ హ్యాపన్స్ స్పాంటేనియస్లీ ఏడున్నరవుతుంది ఏడున్నారైతే స్పాంటేనియస్గా నా లెక్చర్ నేను ముగిస్తా స్పాంటేనియస్గా మీరు వెళ్ళకపోతారు నేను కూడా ఏదో పది పోతాను ఏదో రెండు మెతులు తిని ఏదో ఒక కలక్షేపం చేసుకోవాలి మన కర్తృత్వం ఉందని మనం అనుకుని భ్రమపడ్డామే తప్ప కర్తృత్వంలో ఇది ఏం లేదు ఇట్ ఈజ్ ఆల్ స్పాంటేనియస్ ఎవరిథింగ్ ఈజ్ స్పాంటేనియస్ మల్టిపుల్ కాజెస్ అండ్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ అలా పోతూ ఉంటాయంటే కానీ మనం ఎప్పుడైతే నేను కర్త ఇది నేను అది నేను ఇది నేను కాదు అనే విధంగా నిరంతరము చింతన చేస్తామో తర్వాత ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఇమోషనల్గా మీరు దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయిపోతే అది సత్యం అనిపిస్తుంది ఏదైనా ఒక వాదంలో మీరు ఇమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి అదే సత్యం అనిపిస్తుంది పార్టీ అవ్వచ్చు లేకపోతే ఓ కావచ్చు చిన్న చిన్న విషయాల గురించి డబ్బలాడేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాలు నామో ఇలాగా వంకరగా పెట్టాలా నిటారుగా పెట్టాలా అనుకున్న గురించి డబ్బులాడుతుంటారు తర్వాత నన్ను ఒక ఆయన అడిగారు ఏదో ఈ మధ్యన ఏదో బొట్టు కింద పెట్టుకున్నావు ఇలా పెట్టివాడు ఏమైంది బాబు దానికి ఏం కారణం ఏం వేరే ఏం లేదా ఇలా నిటారుగా పెడితే ఆ దుమ్ము కళ్ళలో పడుతుంది మధ్యలో పెడితే ముక్కుమే పడుతుంది తప్ప కంట్లో పట్టలేదు అందుకోసం కందు ఆ కళ్ళలో అప్పుడప్పుడు పార్టికల్స్ పడిపోతే అరగంట దాకా గంట దాకా అదో పని మంట అందు ఈ విభూతేమో సూక్ష్మంగా ఉంటుందో అది వెళ్ళి కంట్లో పడతాం ఏమిటో తెలియదు తడిదైతే పర్వాలేదు పొడిదైతే మటుకు కంట్లో పడతాం అందుకోసం తరిదైనప్పుడు ఇలా అడ్డంగా పెట్టుకోవడం పొదు అయినప్పుడు ఇలా పెట్టేసి అలా చే చాలా కాలం అనుభవించి ఈ కొత్త పద్ధతిని మొదలుపెట్టాను అని చెప్పి చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇట్ జస్ట్ రియల్టీ డజంట్ మ్యాటర్ మీరు ఏదో కొంత విభూతి పెట్టుకుని దాని స్పిరిట్ తీసుకుంటే సరిపడుతుంది కానీ ఇలా పెట్టిన పర్లేదు అలా ఎలా పెట్టిన పర్లేదు కాదు దేవుడు అలా పెట్టి నువ్వు చూసేవా చూసినట్టే చెప్తాడు చూసినట్టే చెప్తాడు ఆఖరికి దేవుడు ఎలా ఉంటాడో సినిమా డైరెక్టర్లు నిర్ధారించి స్థితికి చేరుకున్నాం మనం వాళ్ళు నిర్ధారిస్తారు వాళ్ళు స్క్రిప్టు అది చూసుకుని వాడేదో సినిమా స్క్రిప్ట్కి తగ్గట్టుగా వాళ్ళు నిర్ధారిస్తారు వీ హీచ్ కాబట్టి ఏది కూడా ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేనేలేదు జగత్తు కానీ భిన్నంగా జగత్తు ఉందనుకోవడం దాని ఆ జగత్తుని ఎవడో దేవుడు సృష్టించాడు అన్నాం ఇక్కడ అజాతవాదం గురించి మాట్లాడుతున్నాం మనం ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడన్నాం ఆయన నాకంటే భిన్నంగా ఉన్నాడన్నా సృష్టివాదం స్థితివాదం లయవాదం ఇవన్నీ కూడా కల్పితములు తప్ప ఇవి బాండేజ్ని క్రియేట్ చేస్తాయి తప్పిస్తే అందులో ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు దేంట్లోనూ ఇమోషనల్గా డబ్బుతో ఇన్వాల్వ్ అవ్వకూడదు వచ్చిన డబ్బు పక్కన పెట్టుకోవడం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టడం చేతులు దుర్పు కూర్చోవడమే కానీ ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు బంధువులతో ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎవరికి కావాల్సిందో వాడికి ఇస్తూ ఉన్నాం ఆశీర్దించి పంపిస్తూ ఉన్నాం ఇమోషనల్గా ఇన్వాల్వ్ కొడుకు గోడలు మనవాళ్ళు పరవరాళ్ళు ఇలా మొదలెట్టకూడదు ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఉంటే బైండ్ అయిపోతుంది అంటే ఎవరికి కావాల్సిందో వాళ్ళకి చేసేయడం దండం పెట్టేయడం తామా అనుకుంటూ కూర్చున్నారు అలాగే ఈ పొలిటికల్ దాంట్లో ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు మా మతిపోతుంది మెంటల్ అశైలంలో జాయిన్ అవ్వాల్సి ఉంది వాళ్ళు బాగానే ఉంటారు మనకి పిచ్చేట్టు ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఎవరికో కాబట్టి ఏదైనా కొంత ధర్మబద్ధంగా న్యాయంగా ఓటు వేస్తే కారట ఇమోషనల్ అలాగే ఈ సిద్ధాంతాలు ఉన్నా చూసారా ఈ ఈ మఠం ఆ సి ఆశ్రమం ఈ గురువు ఆ మహాత్ముడు ఈ సిద్ధాంతి ఇలా మొదలుపెట్టి ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు తత్వాన్ని తెలుసుకోవటం చేసి సేవ ఏమైనా ఉంటే చేయటం మర్యాదగా భక్తిగా శ్రద్ధగా ఉండడం ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఇమోషనల్ డిపెండెన్స్ ఉండకూడదు ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి జగత్తుకేసి ఈ విల్ కమ్ టు నో that the world is not separate from you. Atma alone is sustaining the appearance of the world and will transport you. Eventually you will come to know that God is myself. And that's why I spoke to you. This is because, you know, you know, you know, you know, you know, you know, you know, you know, you know, you know, suppose, నా ఎరుక కంటే భిన్నంగా జగత్తుంది అని మీరు అన్నారనుకోండి ఆ జగత్తు అది మీ మనస్సు చేత కల్పించబడిన ఒక భావము తప్ప మరొకటి కాదు కాన్సెప్ట్గానే మిగిలిపోతుంది తప్ప దానికి సత్యత్వం అనేది రాదు దాన్ని మీరు ప్రూవ్ చేయలేరు అది ప్రూవ్ చేయడానికి సంభవమే కాదు కాబట్టి ఏదైతే చిత్తు కంటే ఏది లేదు ఈ ఎంటైర్ కంటెంట్ ఆఫ్ వేకింగ్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ సస్టైన్డ్ బై ది చిత్ ఈ వేకింగ్ కాన్షియస్నెస్ కంటెంట్ ఉంది ఈ కంటెంట్ ఈజ్ అని మీరు అంటారు ఆ ఈజ్ అది సత్ ఆ కంటెంట్ షైన్స్ అని మీరు అంటారు ఆ ఆ షైన్ చిత్ సత్ చిత్ ఆత్మయే ఈ కంటెంట్గా ముక్కలు ముక్కలుగా కనబడుతుంది తప్ప సచ్చిదాత్మకంటే భిన్నంగా ఏదీ లేదు ఇలా కూర్చుని అహమస్మి ఆ నేను తత్వాన్ని తెలుసుకుంటే యూ కెన్ రియలైజ్ ఆ నేనులోనే ఇల్లు వాటిలే హైదరాబాద్ సికింద్రాబాద్ బంధువులు కొడుకులు కోడళ్ళు పుణ్యం పాపం ఈ ధర్మం ఆ అన్నీ ఆ నేను ఎందే ప్రకాశిస్తున్నాయి ఆ నేనే ఇన్ని రూపాలుగా కనపడుతోంది నేను తప్ప ఇంకొకటి లేనే లేదు ఆత్మతత్వ మరొకటి లేదు ఆ మాట ఇదం సర్వం యదయమాత్మా ఇది శృతే హే యత్ ఇదం సర్వం ఈ సర్వము ఈ సర్వము అని కదా నువ్వు అంటున్నావు ఈ సర్వము ఈ సర్వము నువ్వు అంటున్న దేవుడు కూడా ఈ సర్వంలో పడే కదా ఈ సర్వము ఇవో ఇది సికింద్రాబాద్ ఇదేమో దేవాలయము ఇక్కడ దేవుడు ఉన్నాడు బయట మార్కెట్ ఉంది వీడు పుణ్యాత్ముడు వాడు పాపాత్ముడు అన్ను అంటున్న సర్వం ఉందో ఆ సర్వము దేవుడే ఆ దేవుడే ఆత్మ ఆత్మ భిన్నంగా ఏది లేదు అని శృతి చెప్తుంది ఏవం ఆత్మ వ్యతిరేకేనా అసత్వం రజ్జు సర్పవత్ ఎలాగైతే నువ్వు సర్పమనుకున్న సర్పము రజ్జువు కంటే వ్యతిరేకంగా లేనే లేదు అక్కడ ఉన్నది ఏమిటి రజ్జువు కానీ సర్పము ఉన్నది అన్నారు కాబట్టి సర్పము యొక్క ఉనికి దేని యొక్క ఉనికి రజ్జువు యొక్క ఉనికి చూసి సర్పము యొక్క ఉనికి మీరు భ్రమపడ్డారు రజ్జువు కనబడుతోంది అన్నాడు సర్పం కనబడింది ఆ కనబడ్డది సర్పం కాదు రజ్జువు కాబట్టి సర్పము యొక్క ప్రకాశము ప్రకాశము అంటే కనబడుట అది రజ్జు సర్పమే రజ్జు ప్రకాశమే సర్పము యొక్క ప్రకాశం కాబట్టి సర్తాస్ఫురణము ఉండుట తెలియుట ఈ రెండు కూడా రజ్జువునికి చెందినవే అవి సర్పానికి అని మనం భ్రమపడుతున్నాం అదేవిధంగా మీరు దేవుడు అన్నప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు తెలియచున్నా తెలియబడుతున్నాడు తెలుస్తున్నాడు దేవుడు తెలుస్తోంది ఆ తినడం ఆ ఉండడం అది ఆత్మయే కాబట్టి ఆత్మే అసలైన దేవుడు కాబట్టి ఆత్మకంటే భిన్నంగా మరో దేవుడు లేదు అది సిద్ధాంతం ఇదం సర్వం హదయం ఆత్మ కాబట్టి రజ్జు సర్పము సర్పము రజ్జువు కంటే భిన్నంగా లేనట్టుగా ఆత్మ భిన్నంగా దేవుడు కానీ ఆ దేవుడి చేత సృష్టింపబడిన జగత్తు కానీ లేవు ఆత్మని కల్పితానా ఆత్మానం కేవలం నిర్వికల్పం యో వేద కాబట్టి ఆత్మయందు కల్పింపబడిన ఈ జగత్తు దేవుడు జగత్తులో ఉండే విషయాలు వీటన్నిటికీ కూడా ఆత్మకంటే భిన్నంగా ఉనికి కానీ స్ఫురణ కానీ లేనే లేదు ఉన్నది ఆత్మ ఒక్కటే ఈ ఆత్మే ఒక సందర్భంలో జగత్తుగా కనపడుతోంది మరో సందర్భంలో భిన్నంగా ఉన్న దేవుళ్ళ కనపడుతుంది అదే ఆత్మ ఆ ఇటు జీవులా కనపడుతోంది అటు జగత్తులా కనపడుతుంది ఆ దేవుడైన ఆత్మ ఆత్మదేవుడు ఇది బెస్ట్ ఆత్మదేవ ఆత్మదేవహ అని సమాసం చేసి పరేస్తే ఆత్మే దేవుడు దేవుడే ఆత్మ ఈ ఆత్మదేవుడు ఇటువైపు ఎలా కనపడుతున్నాడు జీవుల్లో కనపడుతున్నాడు అటువైపు ఎలా కనపడుతున్నాడు కాదు జగత్తులా కనపడుతున్నాడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అలా వచ్చింది ఉన్నది ఒకే ఆత్మదేవుడు ఇంట్రెస్టింగ్ ఓకే ఇప్పుడు రెండో వాక్యం ఒకసారి అందాము ఏం యో వేద తత్వేనా ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నాడో అంటే సత్యం అంటే ఏమిటి ఏది జగత్తు నువ్వు అంటున్నావో అసలు మీరు జగత్ అంటారు కదా మీరు ఏమిటండి జగత్ అని ఏమిటో జగత్త అంటే ఏడు నేనుతో మొదలవుతుందా నేను విడిచిపెట్టి మొదలవుతుందా నేనుతో మొదలవుతున్నా నేను నా కుటుంబము ఏమండ కుటుంబం అంటే ఏంటండి ఆ భార్య పిల్లలు ఏదో అలా ఉన్న తల్లితండ్రి ఏదో సమ్ రిలేషన్స్ బాగా పెద్ద మనస్సుతో పెట్టుకుంటే వడ్డాల్సిన ఉంటాయి న్యూక్లియర్ ఫ్యామిలీలోనే వచ్చింది అంటే వీడి కుటుంబాన్ని చిన్నది పెట్టుకున్నాడు ఊరికే ఇంక అక్కడి నుంచి ఒక తొంభ కింద వీళ్ళందరూ కుటుంబం అనే అలా కాకుండా చిన్నది పెట్టుకున్నారు మొత్తానికి కుటుంబము అంటే సమ్ సమ్ రిలేషన్స్ ఏమండే ఈ మా కమ్యూనిటీ కులము కొంచెం ఇంతే కదా మీ మీ జగత్ అంటే ఇలాగే ఉంటుంది సూర్యుడు చంద్రుడు భూమి ఇవి పెద్ద లెక్కలోకి రానే రావు ఇంకే వీడు సూర్యుడు చంద్రుడు భూమి ఉంటే వీడు సూర్యుడు ఉంటే ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కాఫీ తాగే టైం అయింది అది వీడి సమస్య కానీ ఇప్పుడు సూర్యుడు చంద్రుడు వీడికి ఏమిటి రిఫరెన్స్ చంద్రుడిని అభలేపట్టించుకోడు సో కాబట్టి వీడి జగత్త వీడు ఏదైతే అన్నాడో అదంతా నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ నేను కంటే భిన్నంగా ఏదీ ఉండదు అది నేనే స్పిన్ అయితూ ఉంటే ఓసారి నేను స్పిన్ అయితే కొడుకు అవుతుంది నేను స్పిన్ అయితే భార్య అవుతుంది నేను స్పిన్ అయితే నా ఇల్లు అవుతుంది అలాగే అలా నేను నాది నేనే స్పిన్ అయి నాది అవుతూ ఉంటుంది అది నేనే ఇది ఎలాగంటే చిత్రకారుడు ఉంటాడు పెన్సిల్ తీసుకుంటాడు పెన్సిల్ మొన అంత ఉంటుంది పాయింట్ క్యాన్వాస్ ఉంటుంది ఆ క్యాన్వాస్ మీద ఆ పాయింట్ తిరుగుతూ ఉంటుంది ఆ పాయింటే రొటేట్ అవుతూ ఉంటుంది అలా రొటేట్ అయితే చెట్టు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాయింట్ ఆఫ్ ది పెన్సిల్ రొటేట్ అయ్యి రొటేట్ అయ్యి చెట్టు వచ్చింది రొటేట్ అయ్యి ఆవు వచ్చింది పక్కనే నది వచ్చింది కొండ వచ్చింది అన్నీ ఆ పాయింట్ తిరిగి ఇవ్వడం వచ్చింది అలాగే నేను వీడి నిద్రపోతున్నాడు నేను లేదు జగత్తు లేదు నితరలు వేచాడు నేను వచ్చింది ఆ నేను తిరిగి తిరిగి తిరిగి మొత్తం జగత్తు అంతా కుట్టింది అంత మెమోరీ నుంచి పుట్టుకోవచ్చు కాబట్టి ఉన్నది ఆ నేను యొక్క మూల స్రోతస్సు ఎక్కడి నుంచి పుట్టింది నేను ఆ మూల స్రోతస్సే ఆత్మ అదే బ్రహ్మ అదే దైవం కాబట్టి నేను కంటే భిన్నంగా జగత్తు లేదు నేను కంటే భిన్నంగా దేవుళ్ళు లేడు నేనే సర్వము అహం సర్వం ఇదం అహం బ్రహ్మాస్మి అని ఎవడు తెలుసుకుంటాడో ఏం యోవేద తత్వేదన ఓకే ఇప్పుడు వాడు ఏం చేయచ్చు వాడు మొహమాట పడద్దు అవిశంకిత నువ్వేం శంకలు పెట్టుకోకు నీకేం కొమ్మ మునిగి ఉండదు ఏమిటి ములుగుతుందండి ఏమిటి ఏమిటవుతుంది దేవుడు నాకంటే భిన్నంగా లేదు కదా ఇంక నన్ను చేస్తాడు దేవుడు నా ఆత్మవి కూర్చుంటే ఇంక నన్నేం నన్నేం కష్టపెడతాడు నాకంటే భిన్నంగా ఉంటే నన్ను సుఖ పెడతాడు లేకపోతే దుఃఖ పెడతాడు నాకంటే భిన్నంగా లేనే లేడు కాబట్టి వీడికి ఏ శంకలు ఉండవు తర్వాత ఈ మాట ఈ సత్యాన్ని ఇంత చెప్పేస్తే వీళ్ళు మనకి దూరం అయిపోతారు ఈ సత్యాన్ని కప్పిపుచ్చి చెప్తే వీళ్ళు దగ్గరవుతారు ఎందుది ఈ దూరం అవ్వడం దగ్గర అవడం ఎవడెవరికి దగ్గర ఎవడెవరికి దూరం ఎవళ్ళు ఎవరికి కాదు వాస్తవంలో అంతా యమునా తీరే ఎవరికి వారే యమునా తీరే ఒంటరిగా వస్తాం ఈ జగత్తులో మళ్ళీ ఒంటరిగా పోతాం అవుతారు ఏమీ తీసుకురాకుండా వస్తాం ఏమీ తీసుకువెళ్లకుండా పోతాం అవుతాడు దీంట్లో మళ్ళీ ఈ మధ్యలో కొన్ని రిలేషన్సు కొన్ని ప్రాపర్టీసు ఇది నాది ఇది నాది ఇదంతా కూడా ఒక అద్భుత కల్పన అద్భుత కల్పన తత్వం కే ఈ సత్యం తెలుస్తున్నవాడు ఆత్మావాదం సర్వము సత్యం తెలుస్తున్నవాడు అవిశంకిత నాయనాను వే శంక పెట్టుకోకురా నువ్వేం చేస్తావంటే కొండ బదలగొట్టి చెప్పేస్తూ ఉండు అంతే ఓ పది కొండల పక్కన పోయి ఒక్కొక్క కొండ బదలగొడుతూ ఉండని చెప్తూ ఉండు డూ దాట్ తర్వాత వచ్చిన అధికారులు ఉంటారు వాళ్ళ వాళ్ళ యోగ్యత అధికారము తక్కువనే కనిపిస్తుంది ఓ కల్పన చేసి చెప్పు వాళ్ళు పదో తరగతి పిల్లలు వస్తారు లేకపోతే కాలేజీ స్టూడెంట్స్ వస్తారు వాళ్ళకి ఆత్మ సర్వం వాళ్ళకి ఎందురుస్తుంది వాళ్ళ ముఖం వాడికి వాడికి ఏమీ తెలియదు మతిపోతుంది వాడికి సో వాడికి ఏం చెప్తావంటే ఈ సృష్టి ఉందని చూపించాడు ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు ఆ దేవుడి పేరు రాముడరు వాడి చేత రామనామం జపం చే నీకు అని చెప్పు వాడు భయం వేస్తోంది అంటాడు రామనామం నువ్వు నీ భయం పోతుందని చెప్పు నువ్వు నువ్వు మొహమాట చెప్పు వాడికి చెప్పి వాడిని పంపించాయి వాడు వెళ్ళిపోతాడు ఈ లోపల ఇంకొకడు వస్తాడు వచ్చి పాఠం చెప్పమంటాడు వాటని చెప్పమంటే ఆత్మ ఆత్మబోధం చెప్పమంటాడు అరే రాముడు అనేవాడు నీ కంటే భిన్నంగా లేడరా నువ్వే రాముడు అని చెప్పుకో అదేవిటి వాడి దగ్గర అలా చెప్పారు అంటే అక్కడ అలా కల్పించామండి ఆ సందర్భాన్ని బట్టి అలా కల్పించాం ఇప్పుడు ఈ సత్యాన్ని ఇలా చెప్తున్నాం రేపొద్దున్న మరొకటికి మరొకటి కల్పిస్తాం హనుమంతుడిని కల్పిస్తాం ఇంకోటి కల్పిస్తాం ఏది అవసరమైతే అది కల్పిస్తాం సృష్టిని కల్పించి వారేస్తా ఉంటే స్థితిని కల్పించేస్తాం అంటే సృష్టి ఏది వాస్తవం కాదు సృష్టి లేదు స్థితి లేదు అంతా కల్పన వీ పోస్టులైట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ నిరంకుశంగా పోస్టులైట్ చేసుకోవటం ఎవరికి సందర్భాన్ని బట్టి వాళ్ళకి పోస్టులైట్ చేస్తూ ఉండడం చెప్తూ ఉన్నాడు బీ అన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ అని అంటున్నారు ఈ గౌడపాదాచార్యుల తర్వాత మళ్ళీ ఆ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకుని ఆ రకంగా చెప్పినవాడు జీవించినవాడు మరో మహాత్ముడు స్వామి రామతీర్థ అంత అవిశంకితంగా చెప్పేసి వాడు సూర్యుడు ముందు నిలబడు నిలబడి యు ఆర్ మై సెల్ఫ్ అని చెప్పేసి నువ్వు ప్రార్థన చెయ్యి ఆదిత్య అహమస్మి సోహం ఆదిత్యుడు నేనే అని ప్రార్థన అని చెప్పి వాడు అంతేగాని ఆదిత్యుడికి నమస్కారం చేస్తున్నాను ఆయన నన్ను ధరించి అలా వద్దు ఇలా చేయి అని చెప్పేవాడు అంటే ఆ చెప్పి సాధన గురించి బతికి చెప్పేవాడు అవిశంకిత ఏ రకమైన శంక లేకుండా చెప్పేవాడు ఒకసారి విగ్రహారాధన గురించి ఆయన చెప్పిన మాట అది కనుక మీరు నలుగురకు వెళ్ళి చెప్తే ముక్కు మీద వేరేస్తుంటారు ఆయన అంతకుండా వదలకొట చెప్పేవాడు చెప్పే చోట కఠోరంగా చెప్పేవాడు కల్పన చేసి చోట కల్పన చేసేవాడు కాబట్టి నీకు సర్వస్వాతంత్ర్యం ఉన్నది నువ్వు దేనికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు ఏ సిద్ధాంతానికి ఏ సంప్రదాయానికి ఏ వాదానికి ఏ పుస్తకానికి దేనికి నువ్వు లొంగి ఉండద్దు నువ్వు కల్పన చేసుకుంటూ కో సందర్భాన్ని ఆల్ దిస్ ఈజ్ కల్పన అని తెలుసుకోవాలి ఇది ఒక ప్రతిపాదన చాలా విలక్షణమైన ప్రతిపాదన దీని మీద భాష్యకారులు చాలా నిరంకుశమైన భాష్యాన్ని రాశారు అక్కడ చూద్దాం టైప్ క్లాస్లో చెప్తాం ం పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణము రచ్యే పూర్ణస్ పూర్ణిమదాయ పూర్ణమెవశిషం శాంతిశ్శాంతిశ్శాంతిహరి ఓంపురుక్షో నమ హరి ఓంస్ శ్రీకృష్ణాత్మనమస్